శ్రీగురుభ్యో నమ హరి ఓ బ్రహ్మాం పరమసుఖదం కేవలం జ్ఞానము ద్వవాతి గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహి సద్గరు నమో నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సంపద కర్తృవ్యో షిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వపప్లవరహిత ప్రజాభిన్ Vahamsi, aham ప్రత్యత బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసరణ యా సరమ్యమా Asmad -varyanta, -guru Sri అస్మదాచార్యపర్య వందేగరం పరా హరి శ్రీగరుభ్యో నమ్మ హరియణ నారాయణ ఆత్మనోర్బోధోర్వమలం కష్టేతి కారులో డ్రైవర్ ఎలాగో ఈ దేహమనేటి కారులో జీవుడు డ్రైవర్ అయి ఉన్నాడు చైతన్యము బుద్ధిలో ప్రతిబింబించుట వలన తెడే జీవుడు కదిలిన జీవభ్రాంతి అందించిన విభ్రాంతి అజ్ఞాన సంసారమును తయారు చేసింది సరిగా మళ్ళా మళ్ళ చదువుల వాకి కదలిన జీవభ్రాంతి అందించిన విభ్రాంతి అయి భ్రాంతి విభ్రాంతి అంటే విశేషమైన భ్రాంతి కదలిక అహంవృత్తి కదిలినప్పుడు అహంకారమనే అంశం కదిలినప్పుడు కేవలం అది మొదటి కదలిక మాత్రమే అది భ్రాంతి అది నిదానంగా పాత్రోచితమైనటువంటి ఉపాధిగతమైనటువంటి అలాగే వ్యవహార గతమైనటువంటి విభ్రాంతికి కొనసాగింపు పొందిందనమాట మరి సాధకుడు ఎక్కడ మనం బలంగా పట్టుకోగలడు ప్రథమ వృత్తి అయిన అహం వృత్తిని గుర్తించి అక్కడ జాగ్రత్తగా పట్టుకోగలిగినటువంటి కోర్పు నేర్పు ఉంటే విభ్రాంతికి గురయ్యే అవకాశం లేదు అందుకని పెద్దలందరూ మహానుభావులందరూ కూడా ధ్యానం ఎందుకు చేయమన్నారంటే ఈ భ్రాంతి మొదలయ్యే ప్రథమ అహంవృత్తి దగ్గరనే దీన్ని జాగ్రత్తగా గుర్తించి విరమించాలి విరమించడానికి ఏం చేయాలండి ఏమి చేయకపో ఏమి చేయకపోవడమే విరమించడం ఏమైనా చేస్తే రమించడం అంటే ఏమిటి భ్రాంతి విభ్రాంతిగా అవ్వడమేమో రమించటం భ్రాంతి స్వరూప జ్ఞానంగా అవ్వడమేమో విరమించడం ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక ఆలోచన పది ఆలోచనలు అయింది అది రమించటం ఒక ఆలోచన ఆలోచనారహిత స్థితికి వెళ్ళింది అది విరమించటం ఎరుకతో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటి నేను నిద్రపోయినప్పుడు ఇదంతా జరిగిపోతుంది కదండి అన్నాం అనుకోండి అప్పుడు తెలియదు అన్నావుగా